శ్రీ గణేషాయ నమ శ్రుతిస్మృతిపరాణానా పరియన్ మా నిర్భగవత్దశంకరంకరం సతో వ్యోమత్వమాపన్న వ్యోమ్న సత్తాంతులౌకికా గచ్చ మాయా ఉచిత హిత ఉత్తం ప్రకల్పిద్దా సతో వ్యోమత్వమాపన్నం వ్యోన్న సత్తులౌకి ౌకాగన్ మాయా ఉచితం హేతత్ సోమవం ఆపన్నం వ్యోమ్న సూలిక అవగచ్చి మాయా ఇక్కడ మనం సద్విద్యను అభ్యసిస్తూ ఉన్నాం సద్విద్య అంటే ఈ సకల జగత్తులకు మూలము ఆరిజిన్ స అనేది మనం పరిశీలిస్తూ ఉన్నాం దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది వేదాంతంలో విషమ ఘట్టమైనది సర్వము సత్ అని తెలుసుకోవటము అది విషమఘట్టము అంటే బ్రహ్మ సర్గ వివేకము అని కూడా అంటారు బ్రహ్మ అంటే సత్ సర్గ అంటే నామరూపాత్మకమైన జగత్తు మనం ఈ నామరూపాత్మకమైన జగత్తుని సత్యము అని దర్శించటానికి అలవాటుపోతూ ఉంటాం తర్వాత మనం ఒక సత్యాన్ని మిస్ చేయబోతూ ఉంటాం ఏమిటంటే అది మనకి ఈ జగత్తు ఈ విధంగా కనబడటానికి హేతువు ఇక్కడ ఉండే ఇంద్రియములు మనస్సు అనే విషయాన్ని మనం విస్మరిస్తూ ఉంటాం ఇక్కడ ఈ కన్ను ఈ మనస్సు ఈ చూపు ఈ మనస్సు ఇలా ఉండబట్టి ఆ జగత్తు మీకు అలా కనపడతాం ఇప్పుడు నేను ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను అదే ఇక్కడ ఏ ఏగో లేకపోతే దోమం ఉందనుకోండి అది కూడా మిమ్మల్ని చూస్తున్నాం కానీ దానికి కనపడే దృశ్యం లేదు నాకు కనపడే దృశ్యం అదే కుక్క పిల్ల పిల్లి పిల్ల ఉందనుకోండి అది కూడా మిమ్మల్ని చూస్తుంది దానికి కనపడతారు మీరందరూ కానీ నాకు కనపడిలాగా దానికి కనపడరు దానికి ఇంకోలా కనపడతారు అంటే ఎందుకని అలాగే ఎందుకని అంటే దాని ఇంద్రియము దాని మనస్సు దాని చూపు దాని మనస్సు దానికి తగ్గట్టుగా దానికి దాని ప్రపంచం నాకు గోచరిస్తుంది అలాగే నా చూపు నా మనస్సుకి తగ్గట్టుగా నా ప్రపంచం నాకు గోచరిస్తుంది మనం ఆ సత్యాన్ని మర్చిపోయి అంటే ఏమిటి కనబడే ప్రపంచమే ప్రపంచము కనబడేదని ఉన్నదనకూడదు దాన్ని కనబడేదన్నా ఉన్నదేదో తర్వాత తెలుస్తుంది ఉన్నదేదో ఉన్నది కనబడేదాని గురించి మనం మాట్లాడుతున్నాం కనబడే ప్రపంచము చూచువానిపై ఆధారపడి ఉండదు అనేది మీరు కానీ ప్రపంచం ఎలా కనపడుతుంది ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఇండియా ఎలా కనపడుతుంది ఒక రకంగా కనపడుతుంది కాంగ్రెస్ వాళ్ళకి ఎలా కనపడుతుంది ఇంకో రకంగా ఇంకా రోజు న్యూస్లో చూస్తూనే ఉంటారుగా బీజేపీ వాళ్ళకి ఓ రకంగా కాంగ్రెస్ వాళ్ళకి ఇంకో రకంగా అదే ప్రపంచం ఇప్పుడు ఎవడైనా ఈ అమ్మాయి బాగుంది అన్నారు అనుకోండి అదిగా విశ్వజనీ రిమార్క్ సక్సెస్ మార్క్ ఇది మార్చి అది మార్చని ఎనిమిది ఛానల్స్లో వాళ్ళు పొద్దున్న నుంచి సాయంకాలం దగ్గర దుమ్ము దుడి ఇంకా అసలు కవుల్ని తెలుగు కవుల్ని సంస్కృత కవుల్ని అందరినీ బ్యాన్ చేసి పడే కానీ అసలు ఎవరు నోరు విప్పడానికి వీళ్ళు ఆ పరిస్థితి చూసి పెట్టాడు అంత పాలిటిక్స్ అంత అట్లా సారమైన ఉండాలి అంటే హైపోక్రసీ ఈ కింద సై చేసి కూడా అంతకంటే సంస్కారం కలిగి ఉంటాడు ఎనివే కాబట్టి జగత్ అనేది మీ చూసివాడిపై ఆధారపడి కానీ మనం ఏమనుకుంటాము జగత్తు అనేది ఒక సత్యతత్వము సత్యం వస్తూ అక్కడ అలా స్థిరంగా ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం నేను ఎగ్జాంపుల్స్ ఏమో పొలిటికల్ ఎగ్జాంపుల్స్ అని మీరు అలా అనుకోద్దు వాటిని చూసి పద్ధతి అది అది చూసే పద్ధతి ఏంటంటే ది వరల్డ్ మిషన్ ఈజ్ హైలీ సబ్జెక్టివ్ అనే విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా మీకు కనపడుతున్న జగత్తు మీరు మీరులాగా ఉన్నారు కాబట్టి మీకు ఆ జగత్తు ఆరోగ్యంగా కనపడుతుంది మీరు మీరు ఇప్పుడు ఉన్నట్టుగా కాకుండా మరో విధంగా ఉన్నారనుకోండి మీరు మీరు జగత్తు ఇంకో రకంగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి పెద్దవాళ్ళకి పిల్లలకి తేడా చూడండి పెద్దవాళ్ళు పిల్లలు ఒకే ఇంట్లో ఉంటారు ఒకే సిస్టమ్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు అంటే ఒకే కిచెన్ నుంచి వచ్చి భోజనాన్ని చేస్తారు ఒకే కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి మెలుగుతూ ఉంటారు అయినా ఈ పెద్దల దృష్టి ప్రపంచ దృష్టి జీవితం దృష్టి పెద్దలదే ఒక రకంగా ఉంటుంది పిల్లలదే ఇంకో ఒక్క మాటలో చెప్పాలంటే పెద్దలు గతాన్ని చూస్తూ ఉంటారు పిల్లల భవిష్యత్తుని చూస్తూ ఉంటారు పెద్దలు ఎప్పుడు గతాన్ని చూస్తారు వాళ్ళు భవిష్యత్తుని చూడరు కదా పిల్లలు గతాన్ని చూడలేరు బికాజ్ దేవుడు ఇష్టం దత్ మచ్ ప్యాస్ట్ ఇన్ ఆ ప్యాస్ట్ లో బ్రెయిన్ బ్రెయిన్ లో ప్యాస్ట్ సంస్కారాలు చాలా అనుకంగా ఉంటాయి వాళ్ళని అంచేతలు వాళ్ళు భవిష్యత్తులోకి సహజంగా భవిష్యత్తులోకి చూడగలుగుతారు అది కూడా విలువేదికి వచ్చి సంసారం మరువు బాధ్యతల కింద నడిగిపోయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి గతంలోకి చూస్తూ ఉంటారు అదే అది గతంలోకి చూస్తాం తప్ప మనం భవిష్యత్తులోకి చూడలేము ఎందుకంటే మనకి గతము యొక్క వాసనలు అలా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉంటాయి కాబట్టి మనం ప్రపంచాన్ని గతము అనే ప్రేజంలోకి చూస్తూ ఉంటాం మన ప్రపంచం లేదు పిల్లల ప్రపంచం లేరు క్లాష్ రావటం అత్యంత సహజమైన విషయం మళ్ళీ ఈ దృష్టాంతం కూడా ఎందుకు చెప్పారంటే ఏదో ఫ్యామిలీ గురించి చెప్పిన దృష్టాంతం కాదు ది వరల్డ్ విషన్ ఈజ్ ఎంటైర్లీ సబ్జెక్టివ్ అని చెప్పడం కోసం కాబట్టి మనం మొట్టమొదటి గమనించాల్సింది ఏంటంటే మనకు కనపడే జగత్తు అది కనబడేదే కానీ అక్కడ వాస్తవముగా ఏది కనపడుతుందో అదే ఉన్నది అనే నిశ్చయమేమీ లేదు ముందు అసలు ఫస్ట్ అంత మాత్రం మీరు పట్టుకోవాలి నెంబర్ వన్ మీరు అది కూడా పట్టుకోకుండా మాకు కనపడే జగత్తు ఎలా చూస్తున్నామో అదే సత్యము అన్నట్టుగా కనుక మీరు ఉన్నట్లయితే మీకు ఆత్మస్వరూపం తెలిసే ప్రసక్తే ఉండదు అది నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు కూడా చూసే స్థూల దృష్టి సూక్ష్మ దృష్టి ఇప్పుడు బంగారము ఆభరణాలను మీరు స్థూల దృష్టి వాడు ఎప్పుడూ ఆభరణాలనే చూస్తూ ఉంటాడు బంగారం చూసేదానికి ఇంకా చాలా వాడు బంగారం దగ్గరికి రానే కాదు బంగారం దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే ఫైనల్గా ఈ ఆభరణాన్ని సెలెక్ట్ చేసి దీన్ని నేను కొనుక్కుంటాను నిశ్చయించేసిన తర్వాత డబ్బు పెట్టేసే టైంలో వాడు బంగారం గురించి ఆలోచిస్తాడు ఇది ఎవిత క్యారెక్టర్ ఎంత అప్పుడు ఆలోచిస్తాడు అంతవర కోసం దృష్టి ఉండదు బట్ ది పాయింట్ హియర్ ఈజ్ స్థూలంగా కృషి వడికి బంగారం కనపడుతుంది ఆవరణాలు కనపడతాయి సూక్ష్మంగా కృషి వాడికి బంగారం కనపడుతుంది అది తేడా ఇది ఒకటి గమనించగ విషయం ఇంకొకటి ఇక్కడ అసలు మన భాష మనం ఉపయోగించే భాష మనకున్న సంస్కారాలను ప్రతిబింబిస్తూ ఉంటుంది మన భాష కూడా అంత సంస్కారాలకి తగ్గట్టుగా ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో ఉండే భాష వేరు ఏదైనా ఒక యూనివర్సిటీలోనూ లేకపోతే క్లాస్ రూమ్లో ఉండే భాష వేరుగా ఉంటుంది దేవాలయంలో ఉండే భాష వేరుగా ఉంటుంది లేదా మార్కెట్ ప్లేస్లో ఉండే భాష వేరుగా ఉంటుంది అలాగే రోడ్డు మీద ఉండే భాష వేరుగా ఉంటుంది లేదా అంతా ఉండే భాష వేరుగా ఉంటుంది కారణం అక్కడ ఉండే సంస్కారాలకు తగ్గట్టుగా ఆ భాష ఉంటుంది ఇక్కడ సంస్కారములు చాలా భిన్నంగా ఉంటాయి కనుక భాష కూడా చాలా విలక్షణంగా ఉంటుంది కాబట్టి భాష జ్ఞానము భాషకు తగ్గట్టి జ్ఞానం ఉంటుంది జ్ఞానం అనేది తగ్గట్టి భాష ఉంటుంది ఇప్పుడు నేను మీకు లౌకిక దృష్టిలో అంటే లోకంలో అలవాట్లో ఉన్నటువంటి ఒకనొక భాష ఆ భాషలో ఉన్నటువంటి దోషాన్ని మీకు చూపిస్తా మీరు గమనించండి ఇప్పుడు ఇది నెక్లస్ ఉంటాయి ఏమంటే నెక్లస్ ఉంటాయి దీని నుంచి వచ్చింది నెక్లస్ డిస్కక్ట్ నుంచి వచ్చింది డిస్కక్ట్ ఏమండి ఏ బిస్కెట్ నుంచి వచ్చింది బంగారు బిస్కట్ నుంచి బంగారు నెక్లెస్ వచ్చింది ఇప్పుడు ధర్మము ధన్ని అని ఉంటాయి ధన్ని అంటే ప్రాణ ధర్మము బలతి ధర్మము ఆ ధర్మికి ఉన్న ధర్మము ఇప్పుడు బంగారానికి నెక్లెస్ అనే ధర్మం వచ్చిందా నెక్లెస్కి బంగారం అనే ధర్మం వచ్చిందా ఇక్కడ మూలంలో ఉన్నదేమిటి బంగారమా నెక్లెస్ బాగా దానికి దానికి వచ్చిన ఒకనొక ధర్మము నెక్లెస్ ధర్మం అంటే రూపం రూపం అందమైన నెక్లెస్ అంటే అందమైన ధర్మము నెక్లెస్కి ధర్మము నెక్లెస్ బంగారానికి ధర్మం అంటే అంతకుముందు బంగారానికి ఏ ధర్మం ఉండేది బిస్కెట్ అనే ధర్మం ప్రాపర్టీ అంటే షేప్ అనుకోండి ఇన్ దిస్ కాంటెక్స్ట్ షేప్ బిస్కెట్ అనే షేప్ ఉన్న బంగారం నెక్లెస్ అనే షేప్ ఉన్న బంగారం కాబట్టి ఇక్కడ అవుతుంది మూలమైన బంగారం మూలము బంగారం కానీ మీరు బాడీ భాషలో ఉంది బంగారము ఎడ్జిక్టివ్గా పెట్టి మీరు వాడుతున్నారా లేదా బంగారు బిస్కెట్ బంగారు నెక్లెస్ అన్నప్పుడు మూలము బిస్కెట్ అనిపిస్తోంది కదా బంగారు బిస్కెట్ అంటే మూల వస్తువు ఏ జరిపిస్తోంది డిస్కట్ బంగరు దానికి జక్టివ్ బంగరు నెక్లెస్ ఉన్నప్పుడు మూల వస్తువు ఏమిటి నెక్లెస్ బంగరు దానికి జెక్టివ్ దో యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ ది నెక్లెస్ బంగరు ఈజ్ అన్ అడిషనల్ క్యారెక్టర్ ఇట్ కమ్స్ అండ్ యాడ్స్ లేటర్ యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ ది నెక్లెస్ సిమిలర్లీ యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ ది డిస్కట్ షేక్ బంగరు విల్ కమ్ లేటర్ సో అంటే అర్థం ఏమిటి మీరు నామరూపములను ప్రముఖంగా ప్రధానంగా పెట్టుకుని మూలధాతువును ఆ నామరూపములకు ఆ అంగముగా లేకపోతే దానికి ఆగ్జిలియరీ అంటారు దానికి విశేషంగా మీరు చేస్తున్నారు నిజానికి మీరు చూడండి బిస్కెట్కి బంగారం విశేషణమా బంగారానికి బిస్కెట్ విశేషణమా బిస్కెట్కి బంగారం విశేషణం అవ్వదు బంగారానికి బిస్కెట్ విశేషణం బంగారం విశేషణం బిస్కెట్ విశేషణం ఇప్పుడు తెల్లని గోడ తెల్లని మళ్ళీ కొంచెం వెనక్కిపోతున్నానండి ఎందుకంటే మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఉన్నాడు తెల్లని గోడ దీంట్లో విశేషణమేది విశేషణమేది తెల్లని విశేషణము గోడ విశేషము ఈ తెల్లని గోడ ఆ రంగు తీసేసి పచ్చని రంగు వేశారనుకోండి ఇప్పుడు ఏమిటవుతుంది పచ్చని గోడ అవుతుంది కాబట్టి పచ్చని తెల్లని ఇవి గోడకి విశేషణ గోడ ఎప్పుడూ అక్కడ స్థిరంగా ఉంటుంది ఈ పచ్చని తెల్లని అనేవి వచ్చిపోయేటువంటి రంగులు అవునండి అది అర్థమైంది మీరు ఆ మాత్రం తెలిసిందా ఇప్పుడు చెప్పండి బంగారు నెక్లెస్ దీంట్లో స్థిరంగా ఉండేదేది వచ్చిపోయే ధర్మం ఏది బంగారం స్థిరంగా ఉండేది అంటే గోడ కదా నెక్లెస్ అనేది వచ్చిపోయే షేప్ కాబట్టి తెల్లని గోడ అన్నట్టుగా అనాలి అంటే ఎవరు నెక్లెస్ రూపము కలిగిన బంగారము అన్నాడు అలా అన్నారు అలా కాకుండా తెల్లని గోడాకి కరెస్పాండింగ్గా బంగారం నెక్లెస్ అంటే తప్పైందా లేదా తప్పైందా అసలు మీకు ఏమైనా అర్థమైందామాట అక్కడ ఉండేది బంగారం ఎప్పుడు చూసినా ఉండేది బంగారం ఈ బిస్కట్ షేపు నెక్లెస్ షేపు ఇతర షేప్స్ అన్నీ వచ్చిపోతూ ఉంటాయి అయితే జనుల యొక్క భాష మీకు చూస్తే ఏమనిపిస్తుందంటే ఉండేది నెక్లెస్ను బంగారం వచ్చిపోయేది అన్నట్టుగా అనిపిస్తుంది బంగారు నెక్లెస్ అంటే అక్కడ నెక్లెస్ అనేది స్థిరంగా ఉంటుంది ఈ బంగారు అనే ధర్మం వచ్చిపోతుందేమో అనిపిస్తుంది బట్ ఈజ్ ఇట్స్ నో కాబట్టి ఏమనాల్సి ఉంటుంది నెక్లెస్ షేప్లో ఉన్న బంగారము బిస్కెట్ షేప్లో ఉన్న బంగారము కంకణము షేప్లో ఉన్న బంగారము అన్నారు ఇంగ్లీష్లో అయితే గోల్డెన్ నెక్లెస్ అంట తప్పదు గోల్డెన్ లో మేము నెక్లెస్ కు విశేషణం చేయకూడదు గోల్డ్ అది ఇట్ ఈస్ నాట్ ద సంథింగ్ విచ్ ఇస్ గోల్డెన్ ఇట్ ఈస్ గోల్డ్ నెక్లెస్సీ గోల్డ్ అంత నెక్లెస్ గోల్డ్ చైనీ గోల్డ్ ఆర్నిలిటీ గోల్డ్ బ్రేస్లిటీ గోల్డ్ ఇయర్వింగ్ గోల్డ్ అలానే అన్నారు కదా అర్థమైంది మీకు తెలిసిందండి ఇప్పుడు ఇంకొక దృష్టాంతం మళ్ళీ దృష్టాంతాన్ని బాగా అధ్యయనం చేయండి రాష్ట్రాంతిగా ఏముంది ఏమి లేదు అక్కడ రాష్ట్రాంతిగా రెండు నిమిషాల్లో చేరిపోతుంది ఇప్పుడు మట్టి ముద్ద తీసుకున్నామండి కుండ చేశా కుండ పగిలి చిల్ల పెంకులు వచ్చాయి ఏమండి ఇక్కడ మట్టి మారలేదు మట్టి ముద్ద కూడా మట్టి ఏ కుండ కూడా మట్టి ఏ చెల్ల పెంకులు కూడా మట్టి ఏ మరి మారింది ఏమిటి ముద్ద అనే షేపు పెండము అంటారు సంస్కృతంలో పెండము అని అంటే ఏదో తద్దినవనం భ్రమపడతాడేమో అని ముద్ద అనమాట సంస్కృతంలో అయితే పెండము తెలుగులో పెండము తెలుగు వాళ్ళకి పెండము అంటే ఒక్కటే అంటే తెలుసున్న అర్థం ఒక్కటే ఏమిటంటే తద్దినం పెట్టడం పెట్టడం ఇంకా అందుకు తప్పితే ఇంకా అసలు ఇంకో సంస్కృతంలో పిండ శబ్దాన్ని చాలా రొటీన్గా వాడతారు తగ్గిన అంటే ఏదిరా తద్దిన అంటే ఎటురా పిండ శబ్దం ఉంటే ముద్ద అని అర్థం సహజంగా తెలుసుకుంటారు కాబట్టి ఇప్పుడు అక్కడ మనం ఏమంటాం ముద్ద ఉన్నది కుండ ఉన్నది చెల్ల పెంకులు ఉన్నాయి అంటాం కాబట్టి వాస్తవంలో ఉన్నది అని చెప్పదగ్గది ముద్ద కాదు కుండ కాదు చెల్ల పెంకులు కాదు మరి ఏమిటి మట్టి ఎందుకంటే ముద్ద అని మీరు అన్నప్పుడు కూడా అది ముద్ద అనే షేప్ గల మట్టి కుండా అన్నప్పుడు కుండా అనే షేప్ గల మట్టి చల్ల పెంకు అనే షేప్ గల మట్టి షేప్లు వచ్చిపోతూ ఉంటాయి మట్టి ఉంటుంది స్థిరంగా ఉండే దానిని విశేషం చేయాలి దట్ ఈస్ సబ్స్టాంటివ్ స్థిరంగా ఉండేది సబ్స్టాంటివ్ వచ్చిపోయేది ఎట్రిబ్యూస్ ఇంగ్లీష్లో రెండ్ మార్టింగ్ గ్రామర్ కొంచెం చూసుంటారు స్థిరంగా ఉండేదాన్ని ఏమంటారు సబ్స్టాండిటివ్ వచ్చిపోయేదాన్ని ఎట్రిబ్యూటివ్ ఏమండి సో వాల్ వైట్ వాల్ వాళ్ళు ఈస్తి సబ్స్టాంక్టివ్ వైట్ ఇస్తే వచ్చిపోయే ఎట్రిబ్యూటివ్ మరి ఆ సెన్స్లో చూసినప్పుడు ఇక్కడ ముద్ద కొండ చిల్ల అన్నప్పుడు సబ్స్టాంటివ్ ఏంటి మట్టి కుండ కాదు సబ్శాంతి మట్టి కాబట్టి మీరేమనాలి ముద్దగా ఉన్న మట్టి కుండగా ఉన్న మట్టి చెల్ల పెంపై ఉన్న మట్టి అనాలి మీకు తెలిస్తే మీరు అలా మాట్లాడాలి మీకు విషయం తెలిస్తే అలా మాట్లాడాలి కానీ మీరేం మాట్లాడుతున్నారు ముద్ద ముద్ద కుండ చెల్ల అంటే మీరు సబ్శాంతిని పూర్తిగా పక్కన పెట్టేసి కేవలము నామరూపాలనే పట్టుకున్నారు కరెక్టేనండి యూ ఫాలో దాట్ ఓకే ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చెప్ప ఇప్పుడు దశాంతికానికి వస్తున్నాను నేను రాష్ట్రాంతికం చెప్పేసి శ్లోకం ఫినిష్ చేయటమే ఇంకా రాష్ట్రాంత్రికం మీకు తెలుసుకుంటే ఇంకా మీరు అనుమతిస్తే శ్లోకాన్ని అన్వయం చేసేసి ముందుకు వెళ్ళిపోవచ్చు దశకాంత్రికం మనం ఏం చూసామంటే ఇంతవరకు ఈ జగత్తుని అనేకాత్మకంగా నానాత్మవిశిష్టంగా ఉన్న జగత్తుని మీరు ఆ విధంగానే అట్టి పెట్టి మీరు దాని గురించి ఏ రకమైన నిర్ణయము చేయలేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొంత రిడ్యూస్ చేయండి రిడక్షనిజం అనొచ్చు నేను వెరిఫై చేస్తాను కొంత రిడ్యూస్ చేయండి సంఖ్యను కండెన్స్ చేయండి ఏమంటారంటే పంచభూతములు అనమాట మీరు పంచభూతములు అనేసేపటికి ఇంకా జగత్తులో ఏది మిగలలేదు అన్నీ వచ్చేసాడు అన్నీ వచ్చేసాయి అలా కాదండి ఆయన ఎవడో మహిమ చేశాడో అది పంచభూతాల్లో లేదని మీరు అనద్దు మహిమలేవో ఉండవు అలాగా నేను నేనెక్కడో ఒక ఆయన మహిమ గురించి మాట్లాడితే చెప్పిన మాట నాకు చాలా నచ్చింది ఆయన ఏమన్నారంటే ఈ మహిమలు చేసేదంతా కూడా దీజ్ ఆల్ హంబర్ మహిమ అంటే ఏమిటి జేబులో నుంచి జేబులో నుంచి ఏంటంటే టోపీలోంచి పావుతను తీసేడనుకోండి అది మహిమ మ్యాజిక్ అది మహిమ టోపీలోంచి పావుదని తీసేదనుకోండి మనం ఏమన్నా చప్పట్లు కొడతాం ఏమని అబ్బా ఏ మహిమ చేశాడు టోపీలోంచి పావులను తీసాడు నిజానికి మనం చప్పట్లు కాదు కొట్టడం వారికి హెచ్చరిక చేయాలి అదే ఆ టోపీని కడుక్కోవాలేమో చూసుకోవాలి ఎందుకంటే పావులో ఏం చేస్తుంది డ్రాపింగ్స్ చేస్తుంది ఇలా పావు దాన్ని ఆ టోపీలో అట్టి పెట్టాడు వారి గంట గంట అట్టి పెట్టాడు ఈ లోపల ఒకటో రెండో డ్రాపింగ్స్ వేసి ఉంటుంది తక్కువ ఎట్టి మీద పెట్టుకునే ఏడవప్పు వెళ్ళి దాన్ని కనుక్కో అని చెప్పాలి మీరు చెప్పాలంటారా అన్ని చప్పట్లు అలా చెప్పాలి అంతే తప్ప చప్పట్లు కొట్టారనుకోండి అంటే చప్పట్లు ఎందుకు అంటే పావురము అక్కడ యథార్థంగా లేని పావురాన్ని వీరు మహిమ చేత సృష్టించి కొట్టుకొచ్చేయడమే చప్పట్లు కొట్టేయడం మీరు అే కదా మీరు చప్పట్లు కొట్టారు నిజానికి వాడుకుంటే ఏమని చెప్పాలంటే చూడు ఆ పావురాన్ని నువ్వు హింసిస్తున్నావు యూ కెనాట్ డూ దాట్ దిస్ వుడ్ బీ అరెస్ట్ అండ్ ఫర్ దాట్ నెంబర్ వన్ పోతే అంత పని వద్దు కనీసం వాడికి ఒక హెచ్చరిక తక్కువకుండా అది రెచ్చి పెట్టుకోకుండా దాని విన్నా That means they don't deserve any respect. They should be dismissed just like that. In the context of nature's laws, they are the same. In the context of nature's laws, it is not the same. The law of gravity is not the same. The law of gravity is not the same. భగవంతుడు ఆయన అక్కడ కూర్చొని ఇక్కడ లా ఆఫ్ గ్రావిటీని పెట్టేయడం అనుకోకూడదు హీ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లా ఆఫ్ గ్రావిటీ ఎక్కడైనా లా ఆఫ్ గ్రావిటీ వైలేట్ అయ్యిందంటే భగవంతుడిని వైలేట్ చేసినట్టు అస్సలు మీరు కిందకి ప్రవహించకుండా పైకి ఎక్కడైనా ఇట్ ఈస్ ది మోస్ట్ అన్గాడ్లీ థింగ్ గాడ్లీ థింగ్ ఏమిటి మీరు పర్లమెంట్ దట్ ఈస్ ది గాడ్లీ థింగ్ ఎనీవే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ సో ఈ జగత్తుని మీరు ఫైవ్ భూత పంచభూతములుగా కండెన్స్ చేయవచ్చును ఐదు భూతాలున్నాయి ఈ ఐదు భూతాలని ఫర్దర్ గా మనం అడ్జస్ట్ చేసాం అలాగా పృథివీ అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్స్ కొంచెం రఫ్ ఉన్న రెసెస్ చాలా హార్డ్ సాలిడ్ ప్రెసెన్స్ సాలిడ్ సాలిడి సాలిడీ ప్రెజ్స్ apahante devati presence liquidi presence vayuha devati presence fluidi presence agniha devati presence hot presence akashaha devati presence spacious presence it gives you space the kind of a presence it is species presence kaabattu everything is presence kaabattu continue chepteyo vallu vaakashamulo unnapudu substantiivity emiti sakti presence ini ivvabodi paathamanta ide cheptaru ga meeku kaalato touch chestunnadi presence daaniki pettina peru prithvi daahun daagina pulu meeku adi presence daaniki meeku pettukunna peru a agni heat you feel the heat you feel the presence a particular kind of presence danukku petina peru heat another kind of presence danukku meer petina peru volume there is the presence in the form of space so that you can move around that form is a substantiin entity presence sat satthuku nan presence kandu naan substantive టు సబ్ ఇప్పుడు ఎలా అయితే గోల్డెన్ నెక్లెస్ ఈజ్ రాంగ్ నెక్లసీ గోల్డ్ ఈజ్ రైట్ కరెక్టే కదా అలాగే అయితే పృథివీ సో ఎగ్జి సో ఎలాగంటే ఎగ్జిస్టెంట్ పృథివీ తప్పు ఎగ్జిస్టెంట్ పృథివీ with existence in the form of kruthi. Kruthi-sheplomna presence. Primeru, kruthi-he is present anna-rainkone. Pruthi-he is present anna-rainkone. Present becomes adjective, attribute to kruthi-he. Kruthi-he substanti by people. When kruthi-he is substantive, cain kod. Kruthi-he attribute la-bata. Kruthi-he attribute ga beti avanjapali sadha. as to feel sense as of a but you reach touched it you feel the presence now if you table touched it you feel the presence if you inside touched it you feel the presence first you feel the presence and then ఒక ఎట్రిబ్యూట్ని బట్టి ఆ ప్రజెన్స్కి టేబుల్ ఉంది టేబుల్ అంటే ముఖ్యమైన అర్థం ఇంకో అంటే టచ్ టచ్లో ఉండే క్యారెక్టర్ని బట్టి ఆ ఎట్రిబ్యూట్ దానికి ఏమైనా టేబుల్ అనే ఎట్రిబ్యూట్ ఇచ్చారు ఒరిజినల్గా వాట్ ఈజ్ ఒరిజినల్ ప్రజెన్స్ దానికి మీరు పెట్టిన నామరూపాలయానికి టేబుల్ అలాగే దీన్ని టచ్ చేసినప్పుడు యూ ఫీల్ ది ప్రజెన్స్ బట్ the presence is felt in such a way with such a attribute that you don't call it purachurve anymore you call it apara adhe meeku veedi tagilundannukondi veedi tagilinaapudu you feel the presence but now the presence is felt in a totally different way that you give it a different name to that idella ninte meedi eppudu ekkada chusna bangaram nu chustunnaru కానీ అది చూస్తున్న బంగారమే యొక్క షేప్ మారేపటికి మీరు పేరు మారుస్తున్నారు చూస్తున్నది బంగారమే అలాగే ప్రెసెన్స్ ఈజ్ వాట్ యు ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేసేది ప్రెసెన్స్ కానీ ఆ ప్రెజెన్స్కి ఏ ఎట్రిబ్యూట్ ద్వారా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఆ ఎట్రిబ్యూటే సత్యమని మీరు భ్రమపడుతూ ఉన్నారు కాబట్టి నామరూపములు ఆ ప్రెసెన్స్ అసత్ చేయబడిన అధ్యారూపములు వాస్తవానికి నామరూప పృథివీ అప్త్యజ వాయువు ఆకాశ అన్నవి ట్రిబ్యూట్స్ అవి అవి విశేషణములు విశేషము సబ్స్టాండ్ దేస ఇంతవరకు అర్థమైందండి ఇప్పుడు మనం ఏమన్నాము లోకల్లో మట్టి కుంద అంటాడు కుంద షేపు మట్టి అండవు మట్టి కుందంటాడు అంటే మట్టిని ఎట్రిబ్యూట్ చేసి కొండను సబ్స్టాంటింగ్ చేసి పెడతాడు గోల్డ్ అండ్ నెక్లెస్ అంటాడు నెక్లెస్ ఈ గోల్డ్ అన్లో గోల్డ్ని ఎట్రిబ్యూట్ చేసి నెక్లెస్ని సబ్స్ట్రాటింగ్ చేస్తాడు అదే మిస్టేక్ మనము పృథివీ దగ్గర మిస్టేక్ను చూపించండి పృథివీ దగ్గర మిస్టేక్ను చూపించండి దృ ఎగ్జిస్టింగ్ పృథివీ ద మిస్టేక్ మనం కరెక్ట్ చేసి చెప్పండి ఎగ్జిస్టెన్స్ as pruthi, in the form of pruthi. That పృథివీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పృథివీ తనకి కరెక్ట్ అర్థమైందండి ది ఎగ్జిస్టెన్స్ ది పృథివీ అంటే attribute ఎగ్జిస్టెన్స్ ని పృథ్వీకి ఎట్రిబ్యూట్ చేసుకు చెప్తాను పృథివీ సెస్ట్రాంటీవ్ అయిపోయింది అలా కాకుండా ది ఎగ్జిస్టెన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ now existence is the ఇస్ ది is పృథివీ ఇస్ అంటే కాబట్టి దీంట్లో నేను ఆకాశం గురించి చెప్తాను నేను కరెక్ట్ చెప్పానా తప్పు చెప్పానా రైట్ ఆ రాంగ్ మీరు చెప్పండి ద ఎగ్జిస్టింగ్ స్పేస్ రాంగ్ ద ఎగ్జిస్టెన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్పేస్ రైట్ సరిపడుందండి కాబట్టి వ్యోమ అంటే ఆకాశము సత్తుకి విశేషణం చేయాలి ఆకాశము రూపంగా ఉన్న సత్ అనాలి మీరు అంతేకాని సత్తు అయిన ఆకాశము అనకూడదు అర్థమైందండి సత్త అయిన ఆకాశము అంటే ఈ సత్తును మీరు ఆకాశానికి ఎట్రిబ్యూట్ చేసి పెట్టారు సత్తు ఆకాశానికి ఎట్రిబ్యూట్ కాదు ఆకాశము సత్తు నోటు ఎట్రిబ్యూట్ ఇప్పుడు తల్లి కూతుర్ని చూపించి ఈ తల్లిని ఇగో ఈమె పొడుగ్గా ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ఉన్న చూసారా ఈమె ఈ చిన్నపిల్లలకి కూతురు అని చెప్పచ్చా చెప్పబో కాబట్టి గోల్డెన్ నెక్లెస్ అంటే అలా చెప్పినట్టయి గోల్డ్ వయస్సు ఎంత సృష్టి ఆది నుంచి నెక్లెస్ వయస్సు కాబట్టి గోల్డెన్ నెక్లెస్ అనకూడదు నెక్లెస్ గోల్డ్ భాషలో ఆ దోషం ఉన్నది కానీ సమాజంలో దోషయుక్తమైన భాషనే వాడత ఎందుకంటే సమాజంలో జనులు నామరూపాలను చూస్తారు తప్ప తత్వాన్ని అంతేకనే వాళ్ళు దేవుడు రాముడు అంటాడు దేవుడు రాముడు కాదు రాముడుగా ఉన్న దేవుడు కృష్ణుడుగా ఉన్న దేవుడు దుర్గగా ఉన్న దేవుడు అలా చెప్పాలి అప్పుడు ఏమవుతుంది దేవుడు సబ్స్టాంట్ అయ్యి ఇవన్నీ నామరూపాలు అవుతాయి మీరు ఏం చేశారు దీన్ని చెడగొట్టు పెట్టారు ఏమన్నారు దేవుడు రాముడు దేవుడు ఎవరు రాముడు అయోధ్య అని అడిగితే మా రాముడే అంటాడు అంటే రాముడు సబ్స్టాంటివ్ దేవుడు అబ్జెక్టివ్ అని అదే బృందావన వాడిని అడిగితే మా కృష్ణుడు వీళ్ళ నెత్తినే దేవత వాడు పై నుంచి వచ్చాడు వాడు ఈ రెండు కాదు మాదడుతున్నాడు గాడింగ్ హెవెన్ అని వాడి కాబట్టి ఆ సబ్స్టాంటివ్ ఎట్రిబ్యూట్ కన్స్టిట్యూషన్ రేపు సమాజంలో చాలా ఉంటుంది అయితే ఈ కన్ఫ్యూషన్ చదువు రక్షకుల్లోనే ఉంటాడు వాడి దగ్గర ఆ కన్ఫ్యూషన్ ఉంటుంది బాగా చదువుకున్న పండితుల కూడా ఉంటాడు వాడి దగ్గర ఇదే కన్ఫ్యూషన్ ఉంటుంది పైగా కొంతమంది ఏం చేస్తారంటే ఈ కన్ఫ్యూషన్ బేసిస్గా చేసుకుని ఒక పుస్తకం ఒక రాసి ప్రచారంలో పుస్తకానికి ప్రచారం ఒక ఆయన కాశీ మీద కాశీ అత్రానో పుస్తకం వేసింది దాని నిండా ఫోటోలే కలర్ ఫోటోలే కాశీ వెళ్ళాలంటే ఏ రైలు ఎక్కాలి సికింద్రాబాద్ స్టేషను ఒక రైలు బొమ్మ దాని మీద వారాణసి అని అక్కడ ప్రారంభం అవుతుంది కాశీలో ఎప్పుడు చేరతారు ఎలా చేరతారు వెంటనే వారాణసి రైల్వే స్టేషను అదొక ఫోటో ఆంధ్రా అని ఇంకో ఫోటో దాని లోపల గదుల ఫోటోలు వాటి వివరణ కాశీలో ఎన్ని దేవతలు ఉన్నాయి మీరు విశాలక్షణం ఎక్కడ చూడాలి కాలభైరవులు కష్ట కాలభైరవులు ఉన్నారు ఒకళ్ళు కాదు కాదు వాళ్ళందరినీ ఎక్కడ వెళ్ళా చూడు అవన్నీ రాసి దీనికి ముందు నన్ను నికోద్ఘాతం రాయమంటాడని నన్ను పండితాభిప్రాయం రాయమంటాడు అంటే నా ఉన్న కదా బాబు నేను దీనికి పండితాభిప్రాయం నేనేం రాస్తాను అదంతా కూడా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషను కానీ నేను తెలుసుకున్న కాదు ఏదైనా నాకు విమానం టికెట్లోకి కొనుక్కుంటాడు ట్రావెల్ ఏజెంట్ ఆయనతో చెప్పి రికమెండ్ చేస్తాను ఆయన చేత ఆయన రికమెండ్ చేస్తాడు అంటే ఆయన పండితుడు నాకు పండితుడే కావాలి అంటే నాకు తెలియదు అని నేనేం రాయనించే అతను అన్నాడు నువ్వు కాశీ పదిగా ఉన్న పుస్తకం రాసేవాళ్ళు వీరో చేయాలి నేను అంటే ఆ పుస్తకం వేరే ఆ కాశీ వేరు ఆ పుస్తకం వేరు అని చెప్పి అతను నచ్చజెప్ప హీ వాజ్ హప్ వై హీ రిఫ్యూజెస్ టు హేడు బాబు ఎనీవే ది పాయింట్ ఈజ్ లోకంలో నామరూప ప్రధాన దృష్టితో చూస్తూ ఉంటారు వాళ్ళు తత్వాన్ని సరిగ్గా తెలుసుకోలేదు పండితుడు అన్నవాడు కూడా అలాగే ఉంటాడు పుస్తకాలు రాసేవాడు కూడా ఏ అజ్ఞాన దృష్టిని పుస్తక రూపంగా ఉంటాడు కాబట్టి మీరేం చేయ మనం ఏం చేయాల్సి ఉంటుంది ఈ తప్పు దృష్టిని రివర్స్ చేసుకోవాలి కాబట్టి మనము ఉన్న పృథివీ అనకూడదు పృథివీ రూపమైన ఉనికి అనవృవీ రూపమైన పృథివీ ఉన్నదే అనకూడదు పృథివీ ఉండడం కాదు ఉనికి పృథివీ అనేటువంటి నామరూపాలతో మనకు ప్రత్యక్షం అవుతున్నది ప్రెసెన్స్ యాజ్ పృథివీ పృథివీ ఈజ్ presence as ప్రెజెన్స్ యాజ్ పృథివీ ప్రెసెంట్ పృథివీ అనకూడదు ప్రెసెన్స్ యాజ్ పృథివీ ప్రెసెంట్ ఆపహార్ అనకూడదు ప్రజెంట్ అనేది ఎగ్జిక్యూవ్ చేయకూడదు ప్రెసెన్స్ యాజ్ ఆపహార్ ఆల్ only, there is only one presence. మీరు అలా చూడకుండా పృథివీ ఉన్నది జలములు ఉన్నవి వాయువు ఉన్నది అన్నారనుకోండి వీటిని సప్షాంతు చేసి పెట్టాలనుకుని ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి అనే ఈ ఐదు భిన్న భిన్నాలుగా ఉంటాయి వాటిలో కొన్ని మనకి ఇష్టము కొన్ని అయిష్టము అంటే రాగద్వ ఉంటాయి అలా కాకుండా పృథ్వన్నా ప్రెసెన్సే అసతే ఆపహన్న సతే అని మీరు తెలుసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఉన్నవి ఏది ఒక్కటే ఉంటుంది అదే అద్వైతం ఓకే ఇది దాని ఇప్పుడు అర్థమైపోయింది కదండి మీకు తప్పిస్తూ ఇప్పుడు శ్లోకం హనిషి చేద్దాం సత సద్రూపమైన పరమాత్మకు వ్యోమత్వం ఆకాశము అనే రూపము ఆపన్నం వచ్చినది మీరు కింద తిక్కటప్పుడు ఎవరి చేశాడు తెలుసున మృదహత్వం ఇలా అందేశారు అంటే మట్టికి కుండ అనే షేపు వచ్చింది అందేశారు కాబట్టి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు మట్టి ఉన్నది ఏది మట్టి మట్టికి కుండ అనే షేప్ వచ్చిందండి ఆ షేప్ పోయి మట్టికి చెల్ల పెనుకు అనే షేప్ వచ్చిందండి అంటే మీరు దేన్ని పట్టుకుని ఉన్నారు ఇప్పుడు మట్టిని పట్టుకున్నారు అలా కాకుండా కుండారన్నారు అనుకోండి మట్టిని గాలి గుద్దులు పెట్టేశారు మట్టి కుండారినారనుకోండి మట్టిని ఎగ్జిక్టివ్ పెట్టారు మట్టిని మీరు అన్నా కూడా మట్టికి మీరు ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వలేదు కుండకు మీరు ఎప్పుడైతే హైలైట్ చేశారో మట్టికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వలేదు అంటే ఒక హ్యాండ్ ఉన్నాడు బట్టికి వల్ల ఉపయోగం పెట్టండి కొండ అయితే ఆవుట పెట్టుకొచ్చుకోవాలని అవుతున్నాను దీన్ని యుటిలిటేరియన్ కాన్సెప్ట్ అంటారు యుటిలిటీ అంటే మీరు తత్వాన్ని యుటిలిటీ బేసిస్ మీద డిసైడ్ చేస్తారా తత్వాన్ని యుటి యుటిలిటీ అంటే అత్యంత పరిచ్ఛిన్నమైన దేహాభిమానము వ్యక్తి సంసారంలో తనకు అనుకూలంగా చేసుకోవడమేగా యుటిలిటీ అంటే ఇది సంసారాన్ని నిర్ధారించి ఇది విషయం అవుతుంది తప్ప తత్వాన్ని నిర్ధారించి ఇది ఎన్నడూ అవ్వదు కాబట్టి అసలు ఆ దృష్టి తప్పండి దీన్ని ద్వైత సిద్ధాంతంలో అర్థక్రియాకారిత్వం నీ మాట చెప్పాను అంటే అర్థక్రియాకారిత్వం అని దీని నేను ఈ దృష్టాంతం చెప్తూ వేదాంత సభలో నేను అన్నాను ఘటహామిథ్యాదేవ సత్యం అన్నా అంటే ఒక ఆయన ద్వైత పండితుడు అన్నాడు ఆయన నెత్తి మీద ముందు కదా ఆయన నెత్తి మీద ఒక కుండ పడగకూడితే తెలుస్తుంది కుండ మిచ్చేయం కాదు అన్నాడు ఒక కుండ తీసుకెళ్ళి ఎలా కొట్టేయని అనుకోండి అప్పుడు కొట్టి అడగాలి ఎలా కుండ మిచ్చవునా కదా ఆ పని చేయను అంటే నేను చెప్పాను ఆయన నా నెత్తి మీద కొట్టి రక్తం ఓడుతూ ఎలా కుండ మిచ్చవునా కదా అని అడిగితే నేను కుండమిచ్చనే చెప్తాను అని నేను చెప్పాను మరి రక్త రక్తం మట్టి వల్ల వచ్చింది తప్ప కుండ వల్ల రాలేదు నాకు దయాన్ని చేసింది మట్టే కానీ కుండ కాదు అని చెప్తాను నేను అని చెప్పాను ఇందుకు నేనేం చేస్తాను కాబట్టి యుటిలిటీ అనేది ఇట్స్ నాట్ ఎ పాయింట్ కుండ అనేటువంటి రూపాన్ని మట్టి మీద ఆరోపించినట్టుగా మట్టికి వచ్చింది ఆ ఆ ప్రెసెన్స్ ఆ ఆకాశము అనేటువంటి రూపము వచ్చినది సతో వ్యోమత్వమాపర్ణం తెలిసిందండి తూ దీనికి భిన్నముగా లౌకికాహ లోకంలోని జనులు తార్కికాశ ద్వైతులైన కార్కికులు కార్కికులు అంటే ద్వైతులు తార్కిక శబ్దానికి టెక్నికల్ మీనింగ్ ఏమిటంటే సాంఖ్యులు నైయాణికులు వైశేషికులు వీళ్ళని తార్కికులు అంటారు వీళ్ళు తక్క బలంతో వాదిస్తూ ఉంటారు వీళ్ళ ముగ్గురిని తార్కికులు అంటారు వాళ్ళ ముగ్గురు ద్వైతులే అవగచ్చండి తలపోస్తున్నారు కాబట్టి దీనికి భిన్నంగా తలపోస్తున్నారు నిజానికి ఉన్నది సత్ ఆ సత్తుకే వ్యోమ ఆకాశము అనేటువంటి రూపము వచ్చినది ఒక క్యారెక్టర్ దానికి వచ్చింది బంగారానికి నెక్లెస్ అనే క్యారెక్టర్ వచ్చినట్టుగా లేకపోతే మట్టికి కుండ అనే క్యారెక్టర్ వచ్చినట్టుగా సత్తుకి ఆకాశము క్యారెక్టర్ వచ్చింది కానీ దీనికి భిన్నంగా తలపోస్తున్నారు ఎవళ్ళు లౌకికులను కార్తీకులు ఏమైనా తలపొస్తున్నారు ఆకాశం ఉంది దానికి సత్తు తోక ఎబ్జెక్టివ్ అన్నట్టుగా తలపొస్తున్నారు అది తప్పు కదా మరి వ్యోమ్న ఆకాశమునకు సత్తాం ఉంగుట అనే ధర్మమును అవగచ్చంది తలపోతున్నారు ఓకే కాబట్టి ఇప్పుడు ఏమైంది ఆకాశమైంది సత్యమైంది ధర్మం ఇది ఎలా ఉందంటే నెక్లెస్ సబ్స్టాంటివ్ అయింది బంగారం ధర్మం అయింది కాబట్టి మీరు సబ్స్టాంటివ్ని మిస్ అయిపోతే మీకు భేదబుద్ధి వచ్చేస్తుంది సబ్స్టాంటివ్ని మిస్ అయిపోతే భేదబుద్ధి వచ్చేస్తుంది సబ్స్టాంటివ్ని పట్టుకుంటే అభేద ఇది తరంగము అది నూరాగా అది మూడాగా అంటాడు అంటే వాడు గైర్ని కొట్టుకున్నాడు అంటారు భేదాబుద్ధిని పట్టుకుని సబ్స్టాంటివ్ని మిస్ అయిపోయింది కదా సబ్స్టాంటివ్ని కొట్టుకున్న వాడికి వాడు వాడు ఎన్ని లెక్క పెడతాడు మీరు తర్వాత గైర్లు లేదు సబ్స్టాంటివ్ని మిస్ అయిపోయి లెక్క పెడితే ఎన్ని ఉంటాయి ఎన్నైనా అంటాడు ఇప్పుడు బంగారు ప్రసాపంలోకి వెళ్ళి ఇదేమిటిది నెక్లెస్ ఇది కంకణము ఇది ఇప్పుడు చూడమని ఎలా లెక్కలా పోతాం ఏమండి నేను నన్ను లెక్క పెట్టకున్నాండి నన్ను తీసుకెళ్ళి ఇది లెక్కబెట్టండి అలా బంగారము ఇది లెక్క బంగారమే రెండో వేలు నిడిచే పనే లేదు అసలు అనామిక అంట అనామిక దాన్ని ముడిచేటువంటి సందర్భమే రాదు బంగారం సో కోట్లో ఎందుకంటే ఉన్నది బంగారం అక్కడ రెండోది లేదే లేదు అక్కడ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ సత్తు అనేది యోమకు విశేషణం కాదు యోమ సత్తు ఎందు ఆరోపించబడిన నాగరూపములు ఓ రకంగా మీరు విశేషణం అని చెప్తే చెప్పచ్చు నెక్లెస్ విశేషణము బంగారం అనే విశేషమునకు వచ్చినది అని చెప్పచ్చు రివర్సులో చెప్పకూడదు కానీ ఈ లౌకిక జనువులు అలాగే చెప్తారు కార్కికులు కూడా అలాగే చెప్తారు ఎక్కడ వ్యోమ సత్తా అనే ఇక్కడ ఉన్న చర్చంతా కూడా ఆకాశము సత్ అనే దాని మీద ఉంటుంది మొత్తం చర్చంతా అంటే ఆకాశం పెట్టుకున్నాడు ఆకాశం పెట్టుకుని ఇటు మిగతా ఉన్నీ లైవ్ ఉంటాయి దట్ ఈస్ హోఫ్ హీ గోయింగ్ టు దీ కాస్టస్ ఎబౌట్ ఎట్ ఓకే అయితే మీరు అడగచ్చు లోకంలో ఉన్న జనులు కక్క పండితులు మరి ఇలా చెప్తున్నారు సత్యానికి భిన్నంగా చెప్తున్నారు అని అంటున్నారు కదా మీరు అంటే లోకంలో ఉన్న జను తర్తీకు వీళ్ళందరూ ఏం చేతగని వాళ్ళకి నీ అంటే అవును దాంట్లో ఇంక సందేహం ఉంది ఈ ఏడానగా తత్ ఆ పొరపాటు మాయా అజ్ఞానమునకు ఉచితం అది కాబట్టి అజ్ఞానమునకు తగి ఉన్నది అప్పటి పాటు అజ్ఞానానికి తగి ఉన్నది ఇప్పుడు వెస్ట్లో భూమి బలపరుపుగా ఉండదండి కుండ్రంగా ఉంటుందని జలీలుయో చెప్పాడు అంటే మరి మీరు ఆ దృష్టాంతంలో ఉండే మహిమను పట్టుకోవాలి జలీలు అలా చెప్పాడు ఆయన అలా చెప్పినప్పుడు వెస్ట్లో ఆ రకంగా తెలుసుకున్నవాడు ఆయన ఒక్కడే మిగతా వాళ్ళందరూ భూమి బలబరుపు చెప్పేవారు ఎవళ్ళు పోపు వ్యాటికన్ మొత్తం వ్యాటికన్ స్కాలర్స్ వ్యాటికన్లో పెద్ద పెద్ద ఫ్లోయింగ్ డ్రెస్సులు వేసుకుని మంచి ఖరీదైనటువంటి చాలా ఉన్నత స్థాయికి చెందిన డ్రస్సులు ఎంత ఆ డ్రెస్సులు ఎలా ఆ పోపు ఆయన కాల్ టినల్స్ వాళ్ళు వేసి డ్రెస్సులు ఏమన్నా ఆయన కండువా వేస్తే నాకు ఇస్తే కండువా నాకు మూడు కండువాలు అవుతుంది ఈ అధికారు దగ్గర మొదలై ఇలా చుట్టు తిరిగి ఈ అధికారు దాకా కండువా మనం మూడు కొడువాలు చేసుకోవచ్చు వాళ్ళు పంచే క్రింద పెట్టుకోవచ్చు ఎనిమిది విజయాల పొడవు అదే ఉంటుంది నెట్టి మీద టోపీలు చేతిలో బంగారు దండము తర్వాత లోపల లైబ్రరీ థియాలజీ లైబ్రరీ థియాలజీ లైబ్రరీ ఆ లైబ్రరీలో పుస్తకాలు గ్రీడెడ్ వాల్యూమ్స్ వాటన్నింటికుండా వాటన్నింటి ముందు భూమి బల్ల పరుపు అనేది ఈ గెలీరియో వచ్చి భూమి ముండ్రంగా ఉంటుందని ఎవరో కూడా ఉత్తర్లు ఇచ్చారు వాడు ఆ ఉత్తర్వులు తీసుకొని పోప్ గారి కార్దినల్కి చూపించారు ఆ కార్దినల్ ఏం చేసేటంటే పోపుకు సమాచారం అందించారు పోప్ ఆ మ్యాటర్ని స్పానిష్ ఎంక్వైరీ అనే కమిటీ ఉంటుంది దానికి రిఫర్ చేశారు వాళ్ళు ఆ మ్యాటర్ని పరిశీలించి గెలీరియోకి తాఖీది పంపించారు పట్వా తాఖీలు పంపించారు అట్లాగే సంస్కృతంలో పేరెవరితో తెలిసినా శ్రీముఖము అని అంటారు శ్రీముఖాన్ని పంపించారు ఒకప్పుడు పీఠాధిపతులు పంపించి వారు ఈ మధ్యని మానేశారు ఈ మధ్యనే మానేశారు ఎందుకంటే బాగుండదు మర్యాదగా ఉండదని సొసైటీ బాగా ముందుకు వెళ్ళిపోయింది ఎందుకంటే వాళ్ళు వెనకాల కూర్చొని శ్రీముఖాలు చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందని మానేశారు అయితే ఇస్లాంలో వాళ్ళు అలాగే పట్టు కూర్చున్నారు వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోయారు సో ఆ రకంగా ఒక ఫట్వ ఒకటి పంపించారు గలీలియోకి ఏమని నువ్వు రాసింది తప్పు చర్చిద్దామంటే నో దర్ ఇస్ నో ఓపెన్ మైండ్ మీరు చదవాలి ఈ పుస్తకాలు గలీలో గురించి నేను అతని హిస్టరీలో జరిగా అతనికి ఒక చెల్లెలు ఉండేది ఒక కూతురు ఉండి భార్య పోయింది ఒంటరిగా బతుకు కూతురు చెల్లెలతో బతికి వెళ్ళదు చెల్లెలు నన్ శివసేన సో వార్త భంచా నువ వెంటనే క్షమాపణ చెప్పి చెంపలు వేసుకుని ఎక్కడ పబ్లిక్ స్క్వేర్లో నేను బుద్ధి లేని వాడిని తప్పు చెప్పాను అని పబ్లిక్ స్క్వేర్లో ఆ లోకల్ కార్బినల్స్ వాళ్ళు ఆ కమిటీ వాళ్ళు వస్తారు పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు నువ్వు ఆ మీటింగ్లో పబ్లిక్ స్క్వేర్లో ఇలా చెప్పాలి లేకపోతే యూల్ బీ పుట్టి అని అప్పుడు అతను కూతురు చెల్లెలు కలిసి నువ్వు జైలుకు ఆయన జైలుకు వెళ్ళాలని సిద్ధపడ్డాడు నువ్వు జైలుకు వెళ్ళినా మేము సిద్ధపడలేదు మా బతుకు అధోగతి అయిపోతుంది ఆడవాళ్ళం మాకు మీద బిక్కే లేకుండా అయిపోతుంది కాబట్టి తండ్రిని బలవంతం చేసేసి కూతురును చెల్లెలో కలిసి ఆయన చేయాలని చర్చించారు